ను జయించాడు అన్ని అయిపోయినాయి ఈ సృష్టిలో వాడు చేయడానికి ఇంకేం మెగల్లా ఏ వాడికి ఆలోచన వచ్చింది ఇంక నేను చేయడానికి ఏం లేదు ఏ నేను పోవాలి ఇప్పుడు నేను పోతే లాభంలా అందుకనే రావణ బ్రహ్మ అన్నాం ఊరికాన్ లా అతను భోగి భావనలో అన్నాం జ్ఞానానికి వచ్చేప్పుడు ఏమయ్యాడు రావణ బ్రహ్మ సామాన్యుడు ఏం కాదు అర్థమైనా ఉనికి భోగిగా చూసినప్పుడు అట్టా కనపడ్డాడు ఆసురీ భావనలో కానీ జ్ఞానభావనకు వచ్చేప్పుడు ఏమయ్యాడు రావణ బ్రహ్మ తక్కువ ఏం కాదు కాబట్టే వాడికి పోవాలనే తలంపుకు వచ్చింది వాడంతర వాడు పోవాలనుకుంటే తప్ప వాడు పోవాల వాడిని పోగొట్టగలిగేవాడు సృష్టిలో లేడు కాబట్టి ఏం చేశాడు ఓ పెద్ద మీటింగ్ వేశాడు నేను పోయే మార్గం చెప్పండరా పోవాలి ఏం చేశాడు కష్టప్రధాన్ ఎనిమిది మందిని పిలిచాడు సరే ఓ పని చేయండి సార్ మీ వరాలన్నీ ఒకసారి లిస్ట్ చదవండి అన్నారు మీరు బ్రహ్మ అర్థించి బ్రహ్మను ఉపాసించి మీరు వరాలు పొందారు కదా ఆ వరాల లిస్ట్ అంతా ఒకసారి చదవండి అన్నాడు ఆ వరాల లిస్ట్ అంతా చదివాడు ఆ దొరికిపోయారండి మీరు అన్నట్టు ఇది చేస్తే మీరు గ్యారంటీ గా పోతారు అన్న ఏమిటది ఆ వరాలు పొందినప్పుడు ఆయన ఏమనుకున్నట్టంటే నరులు వానరులు హీనులు అనుకున్నాడు వాడు నన్ను ఏంటి చేసేది ఆహ్ వాళ్ళు వేస్ట్ ఫెలో నరులు వానరులు వేస్ట్ ఫెలో వాళ్ళ నేను వాళ్ళతో నాకు చావచ్చే అవకాశం లేదు అనుకుని వాళ్ళిద్దరిని వదిలేసి మిగిలిన సృష్టిలో ఉన్నదంతా అడిగాడు నన్ను నిర్జించగలిగిన వాళ్ళు వీళ్లే అనుకున్నాడు అనుకుని ఏం చేశాడు వాళ్ళిద్దరిని వదిలేసి మీరు వెళ్ళి వాళ్ళతో తగాదా తెచ్చుకోండి సార్ అయిపోతుంది మీ పైన పోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఆ నువ్వెవడినైతే హీనము తృణము పణము వృధా అని అనుకున్నావు వెళ్ళి వాడితో తగాదా తెచ్చుకో అర్థమైందా ఇప్పుడు నేను వెళ్ళి ఎవరితో తగాద నన్ను చూడంగానే వాడి గుండా వస్తాడు ఇప్పుడు వాడు వాడు వాడి దగ్గరికి నేను వెళ్ళి వాడు నాతో తగాదా పడే పరిస్థితి ఎలాగా అన్నారు సరేలే నీతో పడగలిగే వాడెవడో వాడిని వెతుకయితే అన్నారు నువ్వు కనపడినంత ఎవడైతే పోకుండా నిలబడి నీతో పోరాడగలడు అలాంటి వాడిని వెతికి వాడితో తాగాదా తెచ్చుకోను కాబట్టి ఇప్పుడు అందరిని నిడిపంబించాడు నరులలో ఉత్తముడు ఎవడో వాడిని ఎతికి పట్టంటారా బాబు అన్నాడు నరులలో ఉత్తమ్ముడు ఎవరో వాడిని ఎతికి నాకు చెప్పండి వాడితో తగాదా పెట్టుకుంటా ముందు నేను పోను ఎందుకని రామావతారంలో చివరి ఘట్టంలో రాముడు ఉద్భవించాడు శ్రేతాయుగ చివరి ఘట్టంలో రేతాయుగ ప్రారంభంలో వచ్చాడు రావణాసురుడు యుగమంతా రావణాసురుడు ఉన్నాడు చివరి యుగ సంధి కాలంలో అవతారం వచ్చింది అర్థమైందండి మరి ఒక యుగం ఒక యుగపు పాడు ఉన్నాడు రావణాసురుడు వాడి ఆయుర్దాయం అది అర్థమైందండి ఎన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాడు అన్ని లక్షల సంవత్సరాలు ఉంటే చివరి దశలో రామావతారం వచ్చింది అర్థమైందండి కాబట్టి ఇప్పుడు చారులు నెట్టి నరులలో ఉత్తముడెవడో వెతికి వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని వాడు ఏమిటో వివరాలు అనుకుని చెప్పండి అని పెట్టాడు వీళ్ళందరూ ఏం చేశారు తిరిగారు తిరిగారు తిరిగారు తిరిగారు తిరిగి ఆహా ఈ రాముడు అనేవాడేవాడు ప్రపంచం చేత కీర్తించబడుతున్నాడు ఇంతమంది కీర్తిస్తున్నారంటే గ్యారంటీగా వీడు ఉత్తముడే వీడితో తగాదా పెట్టుకుంటే కానీ మా బాసు బోడు అందరూ కలిసి ఇప్పుడు ఏం చేశారు రాజాజ్ఞ కదా అది ఆయన ఎవరు చక్రవర్తి త్రిలోకాధిపతి కొట్టివాడు కాదు వాడు ఆజ్ఞ ఇచ్చిన వాడు ఎవడు త్రిలోకాధిపతి సరే ఆ మాట పట్టుకుని తేలిసి చెప్పారు ఇప్పుడు ఈ రావుడ్తో తగాదా ఎక్కడ తెచ్చుకునేది ఎంటా తగాదా తెచ్చుకోవడం మార్గం చెప్పమన్నారు ఆయనతో తగాదా తెచ్చుకునే మార్గం చెప్పబోయే అన్నట్టు మార్గం చెప్పమంటే వాళ్ళ చెల్లెలు ముందుకు నేను చెబుతాను నువ్వు కంగారు పడక ఎటువంటి నేను వెళ్ళి చూసేస్తా అసలు ముందు వాళ్ళు ఎవరో ఏంటో ఎక్కడ ఉన్నారో చూసి వచ్చి వాడితో తగాదా తెచ్చుకోవడం ఎట్లాగో ముందు నేను ట్రైలు వేసేస్తా అర్థమైందండి ఏం చేసిందా వచ్చింది చూసింది చూసేటప్పటికి వీళ్ళతో తగాదా పడటం ఎట్లాగో వీలుగాలి ఎందుకని పరమశాంత మూర్తులు వాళ్ళు చాలా కాలం అబ్జర్వ్ చేసింది దండకారణ్యంలో అబ్జర్వ్ చేసి ఏమైంది పరాక్రమశూరులు ఎటువంటి వాళ్ళు పద్నాలుగు వేల మందిని ఒకరే ఒకరి నరికి మాత్రం పారేశాడు కరదోషనాదు చూసింది ఓ పరాక్రమశూరులు వీళ్ళు కానీ ఏమాత్రం అంత అన్ని వేల మందిని సంహరించినా రాముడికి ఆవేశం రాలేదట పరమశాంతమూర్తి ఇప్పుడు వీడితో దగా తెచ్చుకోవడం అట్లా సాధ్యమా ఏం చేయాలి మరి ఏదో ఇతని హృదయం ఎక్కడ ఉందో కనుక్కోవాలి అనుకుంది ఇంతటి వాడికి హృదయగతమైన సంబంధం ఎవరితో ఉందా అని బాగా అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసేప్పుడు ఏం కనపడిందట ఆయన ప్రతిబింబమైనటువంటి సాక్షాత్ ఆయన సంకల్ప రూపమైనటువంటి రమెవరు రమ ఆయన రామ ఆయన ఎవరు రామ ఈవిడ రమ ఆయన యొక్క సంకల్పమే ఇది ఓహో గమనించదు సరే ఈవి దూరం చేసేటైతే నేను వచ్చిన పని నెరవేరుతున్నాను మరి ఆవిడ దూరం చేసుకోమంటే తీసుకుంటాడా తెలుసుకోడుగా ఏమందట ఆవిడ స్థానంలో నేనుండాలి అని అడిగాడు ఆవిడ స్థానంలో నేనుండాలి అని ఈ జన్మకు అవకాశం లేదు కానీ మా తమ్ముడితో ట్రై చెయ్యి అన్నాడు ఏమన్నాడు నీ జన్మకి నీకు అవకాశం లేదన్నా ఎవరు తామసిక శక్తి కూడా ఆ తామసిక శక్తి వచ్చి రామ అనే ఆత్మస్వరూపుణ్ణి ఆశ్రయించి నా సంగతి నేను నీ సంకల్పంలో స్థానం అడుగుతున్నాను అని అడుగుతుంది అడిగితే ఏమన్నాడు ఛాన్స్ లేదు ఎందుకని నేను రామ బ్రహ్మమును నేనెవరిని రామబ్రహ్మమును నేను ఆత్మస్వరూపుడు అనుకు నా దగ్గరకు వచ్చావు కానీ నేనెవరిని బ్రహ్మస్వరూపుణ్ణి సృష్టికి అధిష్టానాన్ని ఇప్పుడు గుణాలు నన్ను ఆవేశించే అవకాశం లేదు నేను మూడు గుణాల్లోకి దిగి ప్రవర్తించే అవకాశం లేదు నేను రామబ్రహ్మమును నువ్వేం చేయొచ్చు ఇప్పుడు నా ప్రతినిధి ఒకడున్నాడు ఇక్కడ ప్రజగుణ ధర్మంతో నా ప్రతినిధి ఒకడున్నాడు వాడెవడు సృష్టి అదెవరు సృష్టి దానిని ఆశ్రయించు నువ్వు నీకు వాడు తగినవాడు అని చెప్పాడు తామసిక శక్తికి వివేకం ఉండదుగా ప్రమాదం వస్తా తెలియదుగా చెప్పాడు కదా అని అండి వాడిని ఆశ్రయించి ఆశ్రయించగానే వాడే చేశాడు పరాభవం చేసి పంపించాడు నువ్వు ఆశ్రయించగలిగేటటువంటి సమర్థుడాలవా అయినా నువ్వు అసలు వచ్చింది మాతో వియ్యం కొరకు కాదు నువ్వు కయ్యం కొరకు నాకు తెలుసు నువ్వు దేనికి వచ్చావు అర్థమైందండి లక్ష్మణుడు ఎందుకు చేశాడు అలాగా నువ్వెందుకు వచ్చావు మాకు తెలుసు నీ అంతరంగాన్ని ఎరిగా నేను మాతో వియ్యానికి రాలే దేనికి కాబట్టి ఏం చేయాలి నీకు నీకు తగిన చేసి పంపిస్తే నువ్వు వచ్చిన పని నెరవేరు కాబట్టి ఇప్పుడు వాడు ఏమైనా అధర్మం చేశారా పరమశాంతమూర్తుడు లక్ష్మణుడు సామాన్యుడు కాదు సోర్పణకా ఉద్దేశాన్ని పిట్టే గ్రహించేశాడు ఓహో దీనితో లోకోపకారం జరగబోతోంది లోక కల్యాణానికి మార్గం ఏర్పడబోతోంది ఆయన కనుక ఆ పని చేసి ఉండకపోతే కయ్య వచ్చేది కాదు అర్థమైందండి ఎప్పుడైతే ఆవిడకి ఆ జరిగిందో ఆవిడకు అర్థమైపోయింది ఓహో వీళ్ళు తగిన వాళ్ళు మా అన్నే చేయాలంటే వీళ్లే సరైన వాళ్ళు ఎందుకని నేను చెప్పకుండానే అంత అంతరంగాన్ని తెలుసుకున్నారు పైగా ఏం చేశారు నేనేం అవ్వాలనుకున్నానో అది అయ్యట్టు చేసేది అని వెళ్ళి వెళ్ళి ఆయన చెప్పారు రావణ బ్రహ్మ ఆ తగిన వాళ్ళు దొరికారు నువ్వు వెళ్ళి వాళ్ళతో తగాద ఇటు ఆవిడని కూడా ఏమడిగాడు ఎట్టా పెట్టుకోవాలి తగాదా ఆ అక్కడ రామబ్రహ్మ యొక్క హృదయం ఒక ఆవిడ ఉంది ఆ హృదయాన్ని పట్టుకొచ్చి ఆ హృదయాన్ని పట్టుకొచ్చేస్తే హృదయం లేకుండా ఆయన ఉండలేడు ఆ హృదయం లేకుండా ఆయన ఉండలేడు అప్పుడు నీ సంగం తెలుసా ఇటో అని చెప్పి ఇప్పుడు ఏం చేశాడు ముందు ఎవరినన్నా పంపిద్దాం అనుకున్నాడు అగాదా పెట్టుకున్నా నేనే వెళ్ళాలా అహం అర్థమైందండి రామబ్రహ రావణ బ్రహ్మకి అహం వెదానికి నేనే వెళ్ళాలా ఎవరన్నా పంపిద్దామనుకున్నాడు అప్పుడు ఏమైనా పంపించాడు వెళ్ళరా బాబు వెళ్ళి తెలుసుకురా ఏమయ్యా బాబు ఆయన సంగతి నేను ఆల్రెడీ చూశాను నేను నాకు ఆల్రెడీ అనుభవం ఉంది ఆయన నువ్వు రావణ బ్రహ్మ అనుకుంటున్నావు ఆయన రామ బ్రహ్మము వట్టివాడు కాదు ఓ దెబ్బ కొడితే శత యోజనాలు అవతల నేను ఆయన జోలికి పంపిస్తే నేను ఉండను ఆయన అని తామసిక శక్తులు చెప్పినాయి అందుకనే రావణాసురుడు అన్నా ఆయనంతసేపు ఎవరిని పంపించాడు కాబట్టి తమో గుణాన్ని పోగొట్టుకోవాలి ప్రయత్నించి పోగొట్టుకోవాలి అర్థమైందండి దైవోపహతుడు దైవంచేతను సంహరించబడాలి అంటే ఏమవ్వాలి ఇవని పోగొట్టుకోవాలి దైవోపహతుడిని రక్షించగలిగిన ఎవడు లేడు రామాయణం చెప్పారు కాబట్టి రావణ బ్రహ్మేం చేశాడు దైవమైనటువంటి రామబ్రహ్మంతో ఎందుకని తను లేకుండా వాడి గోడ ఏంటి వాడు గోడ వచ్చేప్పుడు ఓ కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయింది బాబు నువ్వు కూడా ఎంత కాలమే నువ్వు కూడా ఎంత కాలమైంది అబ్బో సృష్టి అదిలో పుట్టే నేను ఎప్పుడు పుట్టాను ఎందుకని నువ్వు బ్రహ్మానివి కదా నన్ను నేను పోగొట్టుకోవాలనే తలం అప్పుడుగానే రాలేదటది అర్థమైందండి కాబట్టి ఎవడైతే ఆ బ్రహ్మనిష్ఠ్యుడే ఉన్నాడో వాడికి వచ్చినటు రే సృష్టి మొదటలో ఉంటే ఎంతకాలం ఉంటాను నేను ఈ నేనున్నంతకాలం ఈ గోళ దప్పతరబావు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి నన్ను నేను పోగొట్టుకుంటే కానీ దీనికి పరిష్కారం ఈ రకంగా పరబ్రహ్మ చింతనలో పడ్డాడు అప్పటి వరకు పరబ్రహ్మ యొక్క జోలి నిగురాలి ఇప్పుడు జ్ఞానం ఏమవ్వాలంటప్పుడు జ్ఞానాతిగతం ని బ్రహ్మనిష్ఠుడయ్యాడు అయితే ఏమైంది చిన్న సంసారం కాస్తా పెద్ద సంసారం అయి కూర్చు సృష్టి అంతా తనదే అయి కూర్చున్నా అప్పుడేం చేయాల్సి వచ్చింది ఊరే ఓటి పోగొట్టుకుంటే ఓటు వచ్చిందిరా బాబు చిన్న తలకానవి పోతే పెద్ద తలకాయ ఓ ఇది పోగొట్టుకోవాలంటే లాభం లేదురా బాబు నేను పోతే గాని ఈ పోవు కాబట్టి నన్ను నేను పోగొట్టే వెతకాలి ఎటువంటి సమర్థుడు కావాలి నాకు నన్ను పోగొట్టగలిగేవాడు కావాలి అర్థమైందండి ఆ దివ్యాహాన్ని పోగొట్టేట్టుగా చేయగలిగేవాడు కావాలి అటువంటి కాలారి సమలైనటువంటి గురువును ఆశ్రయించాడు ఆశ్రయించేటప్పటికేమయ్యాడు వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు నిరసించవయ్యా అర్థమైందండి అశనంగా భావించి నువ్వు అనుభవిస్తూ ఉంటేటా పోతావు నిరసించడు ఎక్కడ దాకా నిరసించాలి ఎక్కడ మొదలెట్టావు అక్కడ దాకా నిరసించాలి నిన్ను నువ్వు నిరసించుకో తిరిగిరాని పద్ధతిది ఇప్పటి వరకు వచ్చే పద్ధతి ఏంటి తిరిగి వచ్చే పద్ధతి దాని పేరు అర్చిరాజి మార్గం ఆయన ఏమన్నారు అర్చిరాజి మార్గం కాబట్టి శుక్ల మార్గమని కృష్ణ మార్గమని రెండు మార్గము శుక్ల మార్గము శ్రేయో మార్గం కృష్ణ మార్గం ప్రేయో మార్గం శ్రేయస్సు ప్రేయస్సు అది అదే ఎదిగితేమయ్యావు ఏముంది అందులో అప్పుడు గడ్డిపోత సమానం అయిపోలే ఏముంది అందులో అయినాడు అప్పటికి అయిపోయింది దాని పని అమ్మో అందులో చాలా ఉందండి అన్నాడు కాబట్టి క్రమేపీ నువ్వేమవ్వాలట ఏ ఇంద్రియ ధర్మ వికాసం లేనటువంటి జంతువు శరీరం నుంచి ఇంద్రియ ధర్మ వికాసం కలిగినటువంటి మానవుడివై విషయ వికాసం లేని జంతువు స్థితి నుంచి విషయ జ్ఞానం కలిగినటువంటి మనిషివై ఆ విషయ జ్ఞానం అనే భోగ దృష్టి బాధించబడి ఆ భోగమును అధిగమించడానికి యోగివై ఆ యోగస్థితిలోని స్వస్థితిని పొంది ఆ స్వస్థితిని నిలకడ చెంది బ్రహ్మవై బ్రహ్మనిష్ఠుడవై సృష్టికి అధిష్టానమై అనంత సృష్టి స్థితి విస్తీర్ణ ఆకర్షణలు నీ సంకల్పాత్మకములై ఘటన విఘటనములు తాను పోగొట్టుకునేటటువంటి తిరిగి రాని పద్ధతిని ఆశ్రయించి కాలారిసములైనటువంటి పూర్ణ గురువులను ఆశ్రయించి నిజగురువును ఆశ్రయించి నిజగురు కరుణచే కృష్ణ పరమాత్మ సాందీపుణ్ణి ఆశ్రయించాడు జన్మరాహిత్య పద్ధతి కొరకు సాందీపుణ్ణి ఆశ్రయించాడు నాకు తిరిగి రాని మార్గాన్ని ఉపదేశించండి అని అడిగాడు పరమాత్మ అర్థమైందండి కాబట్టి గురుకరుణజే పరమాత్మ ఏం తెలుసుకోగలిగాడు తాను పరమాత్మ అయి ఉండి పరమాత్మ అయి ఉండి రామబ్రహ్మం కాదేనా కృష్ణపరబ్రహ్మం స్వయంగా పరమాత్మ స్వయంగా దివ్యాత్మ స్వరూపుడు దివ్య జ్ఞానంతో ఉద్భవించాడు దైవీ స్థితులతోనే జీవించాడు మానవుడుగా జీవించాల కృష్ణుడు అంతటి మహానుభావుడై ఉండి ఏం చేశాడు గురువు ఆయన తిరిగి రాని పద్ధతిని ఉపదేశించమని అడిగాడు నాకు బ్రహ్మనిష్ట బ్రహ్మాండములతో ఆడుకోవడం నాకు చాలా సులభం దాని గురించి నాకు నువ్వేం చెప్పక్కర్లా ఏం చేయాలి ఏం చెప్పాలంటే ఇప్పుడు నన్ను నేను పోగొట్టుకునే పద్ధతి ఏమైనా ఒకటి ఉంటే అని అడిగాడు ఆ తగిన శిష్యుడు దొరికితి విరా కృష్ణ అన్నాసా కాంధీ ఇప్పుడు ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చేస్తున్నాట ఆ ఇలాంటి వాడు దొరకడం నా పుణ్యం రా బాబు నీ పుణ్యం నేను దొరకడం కాదు నీ వాడు దొరకడం నా పుణ్య భాగ్యం అనేక జన్మార్జిత పుణ్య భాగ్యోదయవశమున గురునిగాంచి యోగిగా జ్ఞానిగా అనేక జన్మల పాటు ఎంత పుణ్యాన్ని సంపాదించాడట అఖండమైన పుణ్యరాశిని సంపాదించాడు క్షయం కానంత పుణ్యాన్ని సంపాదించాడు ఆ పుణ్య ఫలమంతా కలిసి గురువు యొక్క సందర్శనానికి తీసుకెళ్తాడు అట్లా గురువుని ఆశ్రయించాడు కాబట్టి ఆ పూర్ణ గురు కరుణ చేత ఏం పొందాడు ఇప్పుడు జన్మరాహిత్య పద్ధతి ఈ జన్మరాహిత్య పద్ధతిని ఆశ్రయించి అందుకని ఎనిమిదో అవతారం తర్వాత తొమ్మిదో అవతారం లేదు నారాయణ అవతారాలు ఎన్ని అంటే దశ అవతారాలు అన్నావలేదా ఏమిటవి మత్స్య కోర్మవరాహశ్చ నలసింహో భృగురామో రామస్య కృష్ణ ఎనిమిదైన అక్కడికి అర్థమైందండి తొమ్మిది ఎవరు తొమ్మిదరు గురు తొమ్మిదవరు గురు పదో వాడేవాడు నిజ శిష్యుడు నిజ గురువు ఇవి దశావతారం అర్థమైందండి కల్కి వస్తాడు కల్కి వస్తాడు ఆధ్వర్య నాశనం చేసేస్తాడు అజ్ఞాన నాశనం అయిపోతున్నప్పుడు అంత ఆ దేకపోతే మళ్ళీ ప్రారంభం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరు నిజ గురువులందరూ తొమ్మిదో అవతారం నిజ శిష్యులందరూ తొమ్మిదవతారం ఇది దశ అవతారం రహస్యం అందుకని ఎవరిని చేర్చాము మహాత్ములు అందరినీ పెట్టేశాం అందులో లైన్లో బుద్ధ కల్కి బుద్ధ అంటే బుద్ధుడని కాదు ఆ బుద్ధ స్థితిని పొందిన వారందరూ బుద్ధులే భగవాన్ రమణులు అరవిందులు హరిశంకరులు सत्य साहि शिडी साइवे अवतार मेहरबाब नुननावी अवतार एवड दी तमद अवतार बुद्ध कल की रेवचा असड़ कल की भगवा आज शिष्युडवरो अज्ञा ने बोकोटना अति बदो अवत प्रभेम तिगेरा पद्धति नाश జన్మరాహిత్య మార్గాన్ని ఆశ్రయించాడు తిరిగాడు ఇంకెంతకంటే అవతలేమైనా ఉందా అవతలు ఏమి లేదయ్యా నాహం కాబట్టి పూర్ణము పరిపూర్ణము బ్రహ్మనిష్ట వరకు పూర్ణం బ్రహ్మనిష్ట వరకు పూర్ణం తిరిగి రాని పద్ధతికి వస్తే పరిపూర్ణం ఇది పూర్ణం అంటే పరిపూర్ణం కాబట్టి ఇంత స్పష్టంగా నేను అడక ఉండాలి ఇంత స్పష్టంగా నీ లక్ష్యం ఉండాలి ఇంత స్పష్టంగా గురువును ఆశ్రయించాలి ఇంత స్పష్టంగా పరిప్రశ్న చేయాలి ఇది అడగడం అంటే అప్పుడే నిజ కరుణని పొందగలుగుతాం లేకపోతే ఆ నిజ స్పందించడు ఎందుకని వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం प्रतिष्ठा गणई आवृत ब्रह्म निष्ठ आ दक्षिणामूर्ति यदार्थ रूप आज गु आने व्याख्य मैट मौन व्याख्य अर्थम चुस्वे ब्रह्म निष्ठे ज्ञाने भोगिग आगर के लडूल पड़ता्रील प्रयोजन निजूर कुरा पे मानव जन्म की उत्तम सार्थकता आधिकारीत्वा पाबी अशर पद्धति आश्री इधे अशर पद्धति अंत अशरी अव्वाल प्रपंचम शरीर शरीर अशरीर अर्थवे ప్రపంచం ఎవరు చెప్పారు లేదని ప్రపంచం నుంచి ఎదుగు ఎదిగేమాలి శరీరం ఓహో నా శరీరం గురించి ముందు నేను తెలుసుకోవాలి తెలుసుకున్నావు తర్వాత ఏమవ్వాలి దానికి అధిష్టానం శరీరి అర్థమైందండి ఆ బ్రహ్మం అని తెలుసుకోవాలి తెలుసుకున్నాకేమవ్వాలి ఆ బ్రాహ్మీభూత స్థితిని కోల్పోయేట్టుగా చేయాలి అది అశరీర ఏంటే ఈ రకంగా మనం జ్ఞానాతీతమైనటువంటి దుర్యాతీతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి జై బాబా ఒక పెద్ద పాఠం అయితే చిన్న ప్రశ్న పెద్ద పాఠం